శరణము గతి అవసాధనం బాగా చూడండి ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే ఉపనిషత్ శబ్దానికి ఎంత అర్థం ఇప్పుడు వింటూ పోతే ఇంకొక ఈ ఈ భాషణం పూర్తయ్యేటప్పటికీ మీకు అర్థమవుతుంది ఎంత అర్థమని ఈ సద్ అనేటువంటి రూపాంతరం చేసి షత్ అన్నారు ఆఖరికి ఏమన్న సద్ కాస్త షత్ అయింది ఈ షత్కి మూడు అర్థాలు ఉన్నాయి విషరణము గతి అవసాధనం అని విశరణము అని అంటే నాశనం అవ్వడం వదిలించడం దేవుడు వదిలించడం అంటే అజ్ఞానాన్ని వదిలిస్తుంది గతి అంటే ఏదో పొంగుతున్నాం కదా అదేమిటి మోక్ష ప్రాప్తి యొక్క గతి అవసాధనం అంటే ఎండ్ అవుతుంది కదా ఏమిటి జన్మ మరణ రూప సంసారం గురించింది ఎండ్ అంటే భవిష్యత్ అనేటువంటి దాన్ని పట్టుకుంటే ఆ వ్యక్తికి మూడు ఎదుగుతుంది ఏమిటి జన్మ మరణ రూప సంసారం ఎండవుతుంది ఇది ఎండవాలంటే ఏం కావాలి మోక్షం కావాలి మోక్షం కావాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని తొలగిస్తుంది అది మొదటి అర్థం న్ని ఎప్పుడైతే తొలగించిందో అక్కడ మోక్షం అనేటువంటి స్వరూపం మోక్షమై ప్రకాశిస్తుంది రెండవ అర్థం మూడోది ఎప్పుడైతే ముక్తుడయ్యాడో వారికి ఇక జన్మ మరణాలు లేవుత్వానని వర్త పరమం దేన్ని పొందితే ఇక పొందవలసిన పని ఉండదు ఎక్కడికి చేరుకుంటే ఇంకా ముందుకి వెళ్ళడానికి వెనక వెళ్ళడానికి లేకుండా పరిపూర్ణమై ప్రకాశిస్తాము ఆ స్థానాన్ని ఆ స్థితిని ఈ ఉపనిషత్ అనేటువంటి ఈ తత్వం ఈ శాస్త్రం మనకు అయితే షద్ దానికి ఇంత అర్థం అయితే దీని ముందు మళ్ళీ ఇంకా రెండు పదాలు ఉన్నాయి ఉపా అని ఉన్నాయి కదా దాన్ని మళ్ళీ అనేది ఒక శబ్దము నీ అనేది ఇంకొక శబ్దం వీళ్ళు ఉపసర్గలు అని पूर्व कुत्प्रतया रूपम उपनिषद सदे धा विशरण गति अवसादनार्थ से उप नी पूषदि अंत ईषद्दने धातु की मुझे नी अने अंत निश्चय तत्वा రుస్తుంది మీ అంటే ఏంటి నిశ్చయమైన తత్వాన్ని బోధపరుస్తుంది ఏమిటండి లోకంలో నిక్షయమైన తత్వం నిశ్చలమైన తత్వం ఏంటి అంటే ఆద్యంత రహితమై దానికి జనన మరణాలు లేకుండా శాశ్వతమై ప్రకాశించేది ఏమిటి లోకంలో ఒక్కసారి పరిశీలించండి ఈ లోకాన్ని మీరే పరిశీలించండి మీకు అర్థమవుతుంది ఈ లోకాన్నంతా కూడా మీరు పరిశీలన చేస్తే ఏ దాన్ని మీరు పరిశీలన చేసినా కదిలిపోతూ ఉంది లోకంలో నిలకడ లేదు నిలకడ అనేది లేదు నిరంతరం కదిలిపోతూ ఉంది చలించిపోతూ ఉంది మనం నన్ను మొన్న చూస్తే ఇలా లేని ఈరోజు మారిపోయింది నన్ను ఒక రెండు నెలల క్రితం చూసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ స్వామి నేను పదేడు పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత వెళ్ళాను అనుకోండి వేరే ఊరు ఆ ఊరు వాళ్ళు అంత చూసి ఆరు నెలలు వాళ్ళు చూస్తారు వాటి అలా మారిపోయారండి నేను వెళ్ళించి ఇదే మాట అంటున్నారు మీరు మారిపోయారేంటో మీరు మారిపోయారండి నాకేమనిపించట్లేదు నేను అలానే ఉన్నాను కానీ లోపల నేను నేనుగానే ఉన్నాను కానీ వాళ్ళు గుర్తించే మార్పు దేనిని బయట లోపల నేను మారట్లేదు కాబట్టి ఇక్కడ మారేది భౌతికమైనటువంటి శరీరము మారనిది నేను అనేటువంటి తత్వం కాబట్టి ఇక్కడ మార్పు చెందేది లోపల పరిశీలన చేస్తే దేహ భౌతిక పదార్థ జాతమైనటువంటి నిరంతరం మారిపోతూ ఉన్నాయి కానీ వీటన్నిటికీ అధిష్టానమై తత్వానికి మాత్రం మార్పు లేదు बैत मार्य उपतूनी दृष्ट नष्ट स्वभावे प्रकृति की यदश्य तश्यम दृश्यत् घटवत यह रोज कू इंको क्षण कनपड़ मारी न्षण अार्तन वेस्ट నాలుగే ఊళ్ళు మర్చిపోయా అనుకోండి ఏదో పని మీద ఏదో ఊళ్ళు వెళ్ళా అనుకోండి తిరిగి వచ్చేటప్పుడు పుణికి అక్కడ ఒక మొలక వచ్చేస్తుంది ఇదో నేను అప్పుడే మొలకొచ్చింది అప్పుడే వచ్చేసిందే మొలక మీరు మిట్టన వేసిన మొలక పైకి వచ్చేసిందే లేదు మార్పు చెందింది మార్పు చెంది పరిణామం చెంది పరివర్తనం చెంది లోపల తన సంస్కారాలన్నింటినీ కూడా మార్చుకుంటూ మార్చుకుంటూ సంస్కరింపబడి మీరు వెళ్ళారు ఊరికి మీరు వెళ్ళి వచ్చారు మీకేంటి మూడు రోజులు కాల వ్యవధి గుర్తు లేదు మర్చిపోయారు మీరు అనుకుంటారు అబ్బా అప్పుడే మొలకెత్సేది అనుకుంటా అబ్బా అప్పుడే ఎత్తలేదు మొలక అది అప్పుడే ఎత్తలేదు బట్ ఇట్ ప్రాసెస్ కాలక్రమంలో అదొక ప్రాసెస్ కానీ మనకు అప్పుడే ఆ మొలకీర్తిని దాన్ని నీటిదేటో ఛర్యం చెందాం మళ్ళీ ఒక నెల రోజులు ఎక్కడో తీర్థయాత్రలు తీసుకెళ్ళారు వీళ్ళొచ్చారు వీళ్ళొచ్చేటప్పుడు ఒక చెట్టు అయిపోయింది చెట్టు చిన్న చిన్న పూత దాంట్లో ఆస్తులు ఎన్నీ కూడా కనిపిస్తున్నాయి బాగున్నాయి అది అప్పుడే చెట్ అయిపోయిందండి అంటే ఆస్తులు మనకు అప్పుడే అనిపిస్తుంది కానీ ఇట్ హ్యావ్ ఇ అదొక కోర్సు అండరుగా అవుతూ ఉంది లోపల మనకు తెలియట్లేదు అలాగనే ఈ లోకంలో మనం కూడా ఈ కాల గర్భం కాల గర్భంలో ఈ కాలక్రమంలో ఈ కాల మార్పు చెందుతూనే ఉన్నాం మార్పు చెందుతూనే ఉన్నాం కానీ ఎన్ని మార్పులు నేను చెందిన మార్పు చెందని దొరకతుంది అదేమిటి నేను అనేటువంటి మార్పు చెందిన్యం ఒకటే అది ఉపా అనే శబ్దంతో ఉపయోగపడుతుంది అది నిశ్చయమైనటువంటి తత్వం అది నిశ్చలమైన తత్వం నేను అనేటువంటిది ఈ శరీరంలో ఏదైతే నేను అని ప్రకాశిస్తూ ఉందో लो इस ये शरीरों उशिच शरीर इंतशिस्ट उफुम सदात्मक असत्क भाषते साक्षा तत्वी वेद वचताश्रुता छिद्र घटोदर स्थिति प्रभास्वरम ज्ञानम चक्षुराधिक् बहिस्पंदते चूँगी ైతే లోపల ఉండడం వల్ల ఈ ఇంద్రియాదులన్నీ కూడా ప్రకాశించి ఈ దేహం ప్రకాశించి మనోబుద్ధులు ప్రకాశించి ఇవన్నీ కూడా చైతన్యవంతమై ప్రవర్తి కాని మారేదేమిటి ప్రకాశించింది మనం ఉదయించింది మనం మనో వెళ్ళుకోవడం కాకుండా మనం ఉదయించడం కాకుండా పడుకుంది మనం మనం ఉదయాన్నే నిద్ర స్నానం చేసి వెంటనే దేవుడి గదిలోకి ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుద్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళంకురు ఇంకా పడుకునున్నవైండా లే అంటున్నాం మనం లేచింది మనం ఆలోచించింది దేవుడికి నేను ఒకరి ఇంటికి వెళ్ళాను వాళ్ళు మారవాడి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా నైట్ ఆవిడ ఏం చేస్తుంది తెలిసిన చిన్న బ్రష్ ఉల్లి బ్రష్ ఉంటుంది దేవుడికి దాంట్లో పేస్ట్ పెడుతుంది ఆవిడ దేవుడి దగ్గర పేస్ట్ పెడుతుంది రాత్రి అంటే ఉదయాన్నే లేవగానే మనీ లేవచ్చు లేవకపోవచ్చు లేట్ అవ్వచ్చు బ్రష్ చేసుకొని రెడీగా కూర్చుంటారనమాట చాలా గొప్ప భక్తి అండి అవ్యాజమైన భక్తు ఆవిడ నేను ముందు అడిగాను ఈట బ్రష్ పేస్ట్ పెడతాను భగవాన్కి బ్రష్ పేస్ట్ లాగా భగవాన్ని గోపాల గోపాల్కు పేస్ట్ లాగా గోపాల్ బ్రష్ కరేగా ఆయన గోపాలని ఆవిడ గోపాలు పెట్ట కృష్ణ పెట్ట అని పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకుంటారు నేను అడిగాను గోపాల్ క్యా కంపెనీ గోపాల్ టూత్ పౌడర్ హ్యా క్యా ఆయన గోపాల్ ఆ ఉదయాల్లో నుంచి లేచి ఆ పళ్ళుతో కొన్ని పళ్ళంతా మెరుస్తూ ఆయన అడ్వర్టైజ్మెంట్ వెళ్తాడు భక్తి ప్రాటివ్ ఈశ్వర పరమాత్ముడు అంటే నాకు తెలీదు కానీ నాకు కనిపించే దాన్ని పరమాత్ముడిగా భావించి నా భక్తిని నేను అక్కడ ప్రకటించుకుంటున్నాను ఆయనతో ఆయనతో రిలేట్ అవుతున్నాను కానీ మన శాస్త్రం అంటుంది అది తప్పు కాదు కానీ అంతవరకే ఆగిపోతే తప్పు అంతవరకే ఆగిపోవడం తప్పని పరమాత్ముడిని అంతవరకు పరిమితం చేయడం ఎంత ఒక భక్తి అంతవరకే ఒక సాధకుడు ఆగిపోయి అదే చాలను కూడా పొరపాటు పేస్ట్ పడుతుంది బ్రష్ పడుతుంది ఆవిడ పేస్ట్ బ్రష్ పెట్టి అంతేస్తుంది ఉదయం నుంచి స్నాన ఘనం చేసుకుని పాలు కృష్ణుడికి పాలు కాచి దాంట్లో చక్కగా తేలి కలిపి వెన్నం ముద్ద కొద్దిగా ఈ బాదం పప్పులు ఉంటాయి కదండి అది జీని పప్పులు అన్ని పట్టుకొచ్చి అంటే ఆయనకి మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుని స్నాక్స్ అనమాట బెడ్ కాఫీ లాగా బెడ్ మిల్క్ ఇవన్నీ పడుతుంది ఆవి ఆవిడతో మాట్లాడుకుంటే మనకే ఏదోలా అనిపిస్తుంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ పెట్టింది అయిపోయిన తర్వాత మెల్లగా అప్పుడు ఆవిడ ఆవిడ భాషలోనే ఆవిడ భాషలోనే ఆవిడకి తెలిసిన భయంలో ఆవిడికి తెలిసినటువంటివన్నీ చెప్పుకుంటూ కృష్ణుడి మీద అది ఇది పారాయణ లేకపోతే అది సంస్కృతం కాదు ఈ సహస్రనామాలు పారాయణ కావు ఆవిడికి తెలిసినటువంటి భాషతో ఆవిడికి వచ్చినటువంటి పదకాలంతో ఆ కృష్ణుడిగా మాట్లాడుకుంటూ చేసుకుంటుంటుంది అయితే ఆవిడ అలా పెట్టి చిన్నుతుంది అంతా అయిపోయిన తర్వాత దాన్నంతా పూలుతో అలంకరించి ఆవిడ ఒక ప్లేట్లో పెట్టుకొని పాలుతో అభిషేకం చేస్తుంది తర్వాత పెరుగుతో చేస్తుంది తర్వాత తేనెకన్నిటితో చేసి ఆవిడ మంతరాలు ఏం రావు పాటలు ఆవిడ భజలు ఆవిడ పాటలు ఆవిడ భక్తి వేరు అసలు ఎవరిని పట్టించుకోదు ఆవిడ తర్వాత ఆయనకి ఏంటంటే మంచి గంగ నీళ్ళు పెట్టుకుని దాంతో స్నానం చేస్తుంది అంత అయిపోయిన తరగతి బొట్టు పెట్టి మళ్ళీ అంతస్తు బొట్టు పెట్టి అంతా కట్టి నెమలి పింఛం పెట్టి అంతా కూర్చోబెట్టి పూలతో సింగారించి అలంకారం చేసి అగరొట్టి దీపం చూపించి ఆయనకి నైవేద్యం పెడుతుంది ఆవిడ టిఫిన్ ఏదైతే చేస్తుందో ఆ ఇడ్లీ లేకపోతే ఆ పోహావో ఏది చేసుకుంటే అది పట్టుకొచ్చి పెడుతుంది ముందయనికి అంత భావన భావం చూడండి ఎంత బాగుందో అదొక భక్తి అలాగనే మన నిద్రపోతే రాత్రి మన ఉదయానిలోకి స్నానం చేసి ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుద్వజ ఉత్తిష్ట కమలా కాంతాత్రయలో తెమ్మంగ లంకులు నిద్రపోయింది మనం వాడిని వేలుకో అంటున్నాం మనం చూసే దృష్టి అంతవరకే ఉంది అంటే మనం నిద్రపోతే దేవుడు కూడా నిద్రపోతారు మనం నిద్రపోతే ప్రపంచంగా నిద్రపోయిందని మనం అనుకుంటుంటాం కానీ ఈ ప్రకృతికి నిద్ర అని తెలియదు దీనికే నిద్ర లేదు దీనికేం మేలుకోవడం లేదంటే దీనికి కర్త అయిన పరమాత్ముడికి ఏ నిద్ర ఉంటుంది ఏ మేలుకోవడం కాదు కదా కాబట్టి ఇక్కడ ఆ భావాల్ని కొద్దిగా పక్కకు ఈ ఉపనిషత్ మనకు వాస్తవికతను యదార్థాన్ని మన ముందు తెలియజేసే ప్రయత్నం मन मुझे आविष्क प्रयत्न अंकने उप अने शब्दा मन शर्द को उपनष उप अने शब्द उप अने शब्दा की समीपू समीपवर्ती सृष्टि समीपी चपंक अत्य समीपे व्यक्ति एवरि में आच्ची అత్యంత సమీపవర్తి బాగా ఆలోచించింది ఈ మొత్తం బ్రహ్మాండం ఈ మొత్తం బ్రహ్మాండాన్ని తీసుకుంటాం పద్నాలుగు లోకాలు అన్నారు భూ భువహ సువ మహహ జనహ తపహ సత్యం అనేటువంటి ఏడు ఊర్ధలోకాలు అతల వితల సుతల పాతాల తలాతల రసాతల మహాతల విని ఏడు అధోలోకాలు కాబట్టి ఈ పద్నాలుగు లోకాల్లో మనం ఏ లోకంలో ఉన్నాం భూలోకంలో ఉన్నాం ఇప్పుడు ఈ భూలోకం కూడా ఎలా ఉందనంటే త్రిపాద శ్యామృతం దిగి నూరు వయగుల నీళ్లు ఒకవైపు భూమి అందులో ఉన్నాం మనం ఈ భూమి కూడా ఎన్ని ఖండాలు ఎన్ని ఖండాలు సప్త ద్వీపావసుందర ఏ ఖండాలు అందులో మనం ఏ ఖండంలో ఉన్నాం ఆసియా ఖండంలో ఉన్నాం చూడం అన్నిటిని మనం చూసుకుంటూ పోతే ఇప్పుడు ఆసియా ఖండం మిగతా ఖండాల కంటే దగ్గరగా ఉంది మనం అందులో ఉన్నాం మిగతా ఖండాలు మనకు దూరం అంటార్కిటికా దూరం అమెరికా దూరం ఆస్ట్రేలియా దూరం ఇన్ని దూరాలు మనకు ఆఫ్రికా దూరం ఇలా ఒక్కొక్క ఖండం మనకు దూరం కానీ మనకు ఆసియా ఖండం మనం అందులో ఉన్నాం కాబట్టి దగ్గరగా ఉంది ఈ ఆసియా ఖండంలో ఇంచుమించు ఒక ముప్పై దేశాలు నలభై దేశాలు దాకున్నాయి ఉన్నాయి ఆసియా ఖండంలో మనకు దగ్గరగా ఏ దేశంలో ఉన్నాం మనం భారతదేశంలో ఉన్నాం భారతదేశాన్ని కూడా మీరు బాగా చూడండి భారతదేశంలో మనకు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి సుమారు ఇరవై రాష్ట్రాలు ఉన్నాయి మనకు ఇరవై రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం ఎందుకని మనకు మహారాష్ట్ర దూరంగా ఉంది తమిళనాడు దూరంగా ఉంది మనకు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం దగ్గర ఈ మనకు ఇంకా అన్నిటిని అలా సబ్మిట్ అలాగా తీసుకుంటూ ఈ ఆంధ్రాలో మనకు ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇరవై ఇరవై జిల్లాలు ఉన్నాయి ఇరవై జిల్లాల్లో ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్నాం మనం కడప జిల్లాలో కడప జిల్లా మనకు దగ్గర ఎందుకని కర్నూలు దూరం అనంతపురం ఇంకా దూరం చిత్తూరు కొద్ది దూరం నెల్లూరు ఇంకా దూరం హైదరాబాద్ బాగా దూరం ఇలా దూరాలు కానీ ఇప్పుడు మనకు దగ్గరగా ఏది కడప ఈ కడప జిల్లాలో బోండు ఇన్ని ఊళ్ళు ఉన్నాయో పొడుగుతూరు జమ్మల ముడుగుంది ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కానీ అందులో మనం ఎక్కడున్నాం కడప నడిబొద్దున సిటీలో ఉన్నాం కడప నగరంలో కడప మహాపట్నంలో ఎన్నో వీధులు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడున్నాం మనం ఏడీ శంకరాపురం శంకరాపురంలో ఉన్నాం శంకరాపురంలో ఎన్నో వీధులు ఉన్నాయి ఎన్నో వీధులు ఉన్నాయి మనం ఎక్కడున్నాం స్కౌట్ గ్రౌండ్ లో ఉన్నాం ఈ స్కౌట్ గ్రౌండ్ లో కూడా పెద్ద బ్రాహ్మణం ఇది ఎక్కడున్నాం మనం కూర్చున్నాం రెండు అడుగులు ఇటు గడలకు రెండు అడుగులు పొదువు అక్కడ ఉన్నాం లో ఇక్కడ దూరమే నాకు మీరు దూరం మీకు నేను దూరం మీకు అది దూరం మనందరికీ కూడా కాబట్టి మనకు ఏది దగ్గర మనం కూర్చున్న రెండు అడుగులు వెడల్పు రెండు అడుగులు పోడు అంటే మనకు దగ్గరగా ఉంది ఆ దానికంటే ఏది దగ్గరగా ఉంది ఇది శరీరం దగ్గరగా ఉంది ఈ శరీరం కంటే ఏది దగ్గరగా ఉంది ఇంద్రియాలు ప్రాణం దగ్గరగా ఉంది దీనికంటే ఏది దగ్గరగా ఉంది ఆలోచించే మనస్సు దగ్గరగా ఉంది దీనికంటే ఏది దగ్గరగా ఉంది దీని అన్నిటిని నిర్ణయించి చూసి విచక్షణతో వివేకంతో పరిశీలించే బుద్ధి ఇంకా దగ్గరగా ఉంది దానికంటే ఏది దగ్గరగా ఉంది మనోబుద్ధుల్ని చిత్తాన్ని అహంకారాన్ని దేహాన్ని ప్రాణాన్ని వాడుకుని దీంతో బయటికి వెళ్ళెట్టి వాడుకునేటువంటి నేను అనేది దగ్గరగా ఉంది అంతకంటే ఏది దగ్గరగా ఉంది ఆ నేను కూడా రాత్రి పడిపోతే ఏది నిజమైన నేనుగా ప్రకాశిస్తున్నానో అదే నాకు దగ్గర కాబట్టి నాకు దగ్గరగా ఉండేటువంటిది నేనే दूरमे मन दूर बुद्धि दूरमे दूरमे अहंकार दूरमे इंद्रिया दूरमे प्राणमू दूरमे देहमू दूरमे देहम कटे आदेश दूरमेंट अखर दूर अभी दूरा उप समीपवर्ती आत्म चीट ఆ నేడు నేడుగా ప్రకాశించే ఆత్మచైతన్యం గురించి యథార్థంగా తెలుసుకోమంటుంది ఇక్కడ శాస్త్రం దాన్ని పొందితే దాన్ని తెలుసుకోగలిగితే ఆలోచించండి ఎవడు ఇందులో ఉంటే దీనికి నిలువ ఉందో ఎవడు దీన్ని నిలిపెట్టి వెళ్ళిపోతే సాయంత్రం కాల్ చేస్తాం ఎత్తుబడి చేస్తాం అంటారా ఏమంటారు కానీ దహనం అదే ఎత్తుబడి గ్రామీణ భాషలో అయితే ఎత్తుబడి ఎవడు దీన్ని వాడుకుంటే దీనికి చక్కటి విలువ ఎవడు కనుక దీన్ని వెళ్ళిపోతే పాపం పట్టించుకో ఎందుకు అది దాంతో ఏం పని మనకు దీంతో ఉన్న పనుందండి చెప్పడం ఒక అంటే నిజం మనం కనుక విచారణ చేస్తే యథార్థాన్ని మనం అంగీకరిస్తే ఎవడు పోతే దీనికి విలువ లేదో వాడిని మనం చూడట్లేదు ఎవడు ఉంటే దీనికి విలువ నో పట్టించుకోవట్లేదు మనం మనం దేన్ని పట్టించుకున్నాం విలువలు ఏదైనా దగ్గరికి వెళ్ళి అయిపోయి నిలబడిపోతున్నాం కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది ఈ పదార్థం దాకా వెళ్ళి ఆగిపోతున్నావు ఇంకొక అడుగు దాటి అవతలికి వెళ్ళిపోయి దగ్గరికి వెళ్తావు అది విలువైనది అది శాశ్వతమైనది అది సత్యమైనది అదే నిజితమైనది అదే శాశ్వతంగా ప్రకాశించే తత్వం కాబట్టి ఉపా అంటే ఆత్మా ఉపశానికి అర్థమేంటి ఆత్మా ఉప సమీపవర్తి ఆత్మ వీళ్ళు అనేటువంటిది కాబట్టి నేను ఉంటే కదా ఈ శరీరానికి శక్తి వీలుగా ఇది మళ్ళీ మేల్కొంటుంది వీడు లేస్తేనే కదా కూర్చుంటేనే కదా కృష్ణుడో రాముడో శివుడో ఎవరినో ఒకని దేవుడిగా నమ్మి వాడికి ఆరాధన చేస్తాం లేదు నేను నమ్మను నమ్మని నాస్తి నమ్మే ఆస్తి ఆత్మ అధిష్టానమై ప్రకాశిస్తూ ఉంది आत्मचैतमें आस्ति पूजा नास्ति को लेचि लेडू दीवे अन लेवड़ उम प्रेत मन पतती कं वाचमा वदंति चक्षु श्रोत्रं देवो युनि ఎవడి వల్లనైతే ఎవడు మేలుకుంటే ఎవడు కనుక తన చైతన్యాన్ని ప్రసరింపజేస్తే కళ్ళు చూస్తున్నాయో శివుడు వింటున్నాయో నోరు మెదిలి మాటలు బయటకు ఎవడి శక్తి వల్లనైతే ఇంద్రియాలనే పనిచేస్తున్నాయో ప్రవిశ్య మిమాయితే మనస్సు ఆలోచిస్తుందో ఎవడి వల్ల బుద్ధి మరిచేవిచక్షణ వివేకాల్ని పొందుతుందో ఎవడి వల్లనైతే ప్రాణ చక్కగా అర్థవంతంగా లోపల ప్రసరిస్తుందో ఎవడి వల్లనైతే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయో ఎవడి వల్లనైతే ఈ దేహం అర్థవంతంగా అందంగా అటు ఇతూ కదులుతూ ఉందో ఇది నాది ఇది నేను అనుకుంటూ అహంకార మమకారాన్ని పెనవేర్చుకుని ఈ లోకంలో తిరుగుతూ ఉందో అది ఎవరు ఎవ్వని చేజనించు జగం లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు మూల కారణం దెబ్బడు अनादिध्युंवड़ सर्वमो तान व्वड़ आत्म ईश्वर वेड चौत समा के अभिष्ठ आत्म चैतन्यमे देहा मन की इंद्र की, की मनोक प्रश्न ఏంటండి అంత విలువైన దాన్ని నేనై ఉన్నది అంత విలువై ఉన్న దాన్ని నేను మరిచిపోయి విలువలేని వీటన్నిటిలో నడుస్తూ ఉన్నానా తిరుగుతూ ఉన్నానా ఇలా పడుతూ ఉన్నానా అది ఏంటండి ఎస్ అది తెలియచెప్తుంది ఉపనిషత్ అంటే ఏ విలువైన వస్తువు విలువ లేని మధ్యలో ఉండి విలువలేని వాటన్నిటికి దానివల్ల విలువ వచ్చిందో బాగా చూడండి ఒక వజ్రాన్ని ఒక ముక్మల్ క్లాత్ అంటారు కదా దాన్ని ఒక క్లాత్ పెట్టి అలాగా ప్యాక్ చేశాం దాని మళ్ళీ ఒక బాక్స్ లో పెట్టాం దాన్ని మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్ లో ఇచ్చామనుకోండి ఏ జాగ్రత్త అన్నామనుకోండి ఇంతనే వజ్రం ఇంత పూడి దాన్ని మక్మల్ క్లాత్ లో పెట్టి దాని బాక్స్ లో పెట్టి దాని మళ్ళీ ప్లాస్టిక్ కవర్ లో పెట్టించామనుకోండి ఈ బాక్స్ మీకు కూడా ఎంత జాగ్రత్తగా పట్టుకెళ్తాం ప్లాస్టిక్ కవర్ కి లేదు ఆ బాక్స్ కన్నా విలువ లేదు మక్మల్ క్లాత్ కి విలువ లేదు కానీ అది ఉండడం వల్ల ఇవన్నీ మీరు విలువ దానివల్ల వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా పట్టుకెళ్తున్నాం అసలు ఆ వజ్రమే అందులో నుంచి లేదనుకోండి అది ఎక్కడో చేతికి ఉందరం చేసి వేసుకున్నాం అనుకోండి ప్లాస్టిక్ కవర్ ఎక్కడ ఉంటుంది అసలు ట్రాగో ఏంటంటే వాళ్ళు అది ఎక్కడో పోయింది ఆ బాక్స్ ఎక్కడో మహిళ పోయింది ఆ మక్కమల్ కార్ ఉంటుందండి నాకు వజ్రం ఇదో ఇక్కడ ముందు దాన్ని అది తీసేస్తే వాటి వన్నింటినీ ఎక్కడ పాడేస్తామో మనకు తెలియదు కానీ అది ఉన్నంత కాలం వీటన్నిటికీ విలువ నేనున్నంత వరకు వీటన్నిటికీ అంత విలువండి ఆ నేననే తప్పకుండా వీటి వేటికి విలువ లేదు ఎవరి వల్లనైతే ఈ మక్కుమని ఫ్లాత్ కింత విలువ వచ్చిందో ఈ బాక్స్ కింత విలువ వచ్చిందో ఈ టిఫికింత విలువ వచ్చిందో అది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 స్తుంది విశరణము గతి అంటే జ్ఞాన ప్రాప్తి కలిగి ముప్తస్వరూపమవుతున్నాము అవసాధనము జనన మరణ రూపమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు నావి కాకుండా అయిపోతున్నాయి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహము నోత్ర జిహ్వే నేత్రే న్యోమ భూమి న వాయు చిదానంద రూప శివోహం శివోహం ఎంత గొప్ప టువంటి ఆ సాధకుడికి దేహేంద్రియ మనోబుద్ధులు కార్యకరణ సంఘాకాదులన్నింటినీ కూడా పక్కన పాడేస్తున్నాడు కాబట్టి ఇక్కడ శాస్త్రం ఆ తత్వాన్ని తెలియచెప్తుంది ఉపనిషత్తు